అధిహత్యగిన వాళ్ళు ఒకప్పుడు అనుచితంగా ప్రవర్తిస్తారు ఈ ఇళ్లల్లో దెబ్బలాడుతుంట కలహాలు ఏవో వస్తాయి కలహాలు వస్తాయండి తండ్రి కొడుకు కలహం రావడం చాలా దురదృష్టం అలాంటి కలహం ఉండకూడదు తండ్రి గారు తల ఊపి అవసరం పోవాలి తప్ప అక్కడ నిలబడి అలా కలహించటం అది ధర్మం కాదండి తల్లిగారితో కలహం మరీ తప్పు అలాంటి కలహాలు ఉండకూడదు సోదరుడితో కలహం వస్తూ ఉంటుంది ఎవరూ ఉంటారు జనాలు మనం వద్దంటే మనిస్తారు వాడు ఎవరైనా ఉంటారు సో వచ్చేటప్పుడు అలాంటి కలహ వచ్చినప్పుడు ఆవేశం ఎక్కువ ఉన్నవాడు చేతిలో ఉన్నది విసిరేయటం అలాంటివి ఏదైనా చేసేయడం అనుకోలేదు అది అభిహప్రస్థ అప్పుడు కూడా మనం చాలా శాంతముగానే ఉండాలి తప్ప కలహించి వాటితో సమానంగా కలహించరాదు ఇది గమనించడం విషయం ప్రాప్తస్య కోపస్య క్రోధస్థ ఉపశమనం మంచిది తర్వాత త్యాగ త్యాగము చూడండి దానం వేరు త్యాగం వేరు దానం వేరు త్యాగం వేరు రెండో ఒకటే అనుకోకూడదు అదే అంటున్నారు శంకర్ త్యాగ సన్యాస పూర్వం దానస్యం తత్వా ఈ అహింసా సత్యము క్రోధ అని కదా చెప్తున్నాము అంతకు ముందు శ్లోకంలో దానం వచ్చేసింది కాబట్టి త్యాగశబ్దాన్ని మళ్ళీ దానం అనే అర్థంలో మీరు వాడద్దు దానం చెప్పి తర్వాత త్యాగం చేస్తారు చూడండి మీకు తేడా చూపిస్తాను నేను ఇది నా సొత్తు ఇది నా ప్రోపత్తి నా సొత్తు దీనిని నేను వీడికి ఇస్తున్నాను అనే విధంగా అనే సంకల్పపూర్వకంగా అనే భావన మీరు ఫిజికల్గా సంకల్పం చేసినా చేయకపోయినా అటువంటి భావనతో మీరు చేసేటువంటి అచారిటీకి దానము అని పేరు కర్త ఉంటాడు ఆ కర్త కూడా ఏం చేస్తాడంటే భోగం కోసం చేస్తారు ఏదో ఒక భోగాన్ని అపేక్షించి చేస్తారు కర్తృత్వ భోక్తృత్వ పూర్వకంగానే దానాన్ని చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ పుష్కరాలు దానాన్ని చేస్తూ ఉంటారు ఆ చెట్టివాళ్ళు కర్తలు భోక్తలు సంకల్పం కూడా చేస్తారు చాలా శ్రద్ధగా పకడ్బందీగా సంకల్పం చేసి దానం చేస్తారు అంటే అది కర్త భోక్త అనే దానం చేయడానికి ఫలం కూడా వాళ్ళే నిర్దేశించుకుని మాకీ ఫలము కోరుతున్నాము మాకి ఫలము కావాలి అని నిశ్చయించుకుని దానం చేస్తారు అది దానము అది మంచిది చేయాల్సిందే కానీ త్యాగము దానిపైన ఇంకో మెట్టు త్యాగములో కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు మేకింగ్ యువర్ బోట్ ఏమిటి త్యాగం అంటే మేకింగ్ యువర్ బోట్ ఏమిటి దానం అంటే మేకింగ్ యువర్ ఈగో వెరీ చారిటబుల్ ఈగో మంచి ఈగో కింద తయారు చేస్తాడు మంచి ఈగో కూడా మంచిది కాదు చెడ్డ ఈగో మంచిది కాదు మంచి ఈగో కూడా మంచిది కాదు ఎంత బోట్ బెస్ట్ త్యాగము ఏది నాది ఏది లేదు అని తెలుసుకుంటే త్యాగం త్యాగం అంటే ఆ త్యాగం కూడా ఎలా అనుభవానికి వస్తుందంటే ఈ ధనము నా దగ్గర ఉన్న ధనము నాది కాదు అన్న విధంగా మీరు ప్రవర్తించినట్లయితే ఆ ధనం విషయంలో మీరు వ్యవహరించేటప్పుడు ఇది నాది కాదు నా వద్ద ఉన్నదే కానీ నాది కాదు అనే విధంగా మీరు వ్యవహరించారనుకోండి అప్పుడు ఆ ధనం మీ చేతుల్లోంచి వెళ్ళిపోతుంటే మీకు క్లేశం అనిపించదు ఇబ్బంది అనిపించదు ఈ ధనము నాది అనుకున్న వాడికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుండే ధనం వెళ్ళిపోయినప్పుడల్లా ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు ఒక ఆయన ఆయన స్టేజ్ మీద కూర్చోబెట్టి ఆయన కొంచెం పొగిడి మీరు ఈ కార్యక్రమానికి మీరు చందాన్ని ఈ మైకు ద్వారా ప్రకటించాలి అని కోరారు కోరితే వాళ్ళ మాట కాదనలేక వాళ్ళ ప్రశంసలకి పొంగిపోయి పదివేలు ఇస్తాను అని ఆయన ప్రకటించారు ఇంటికి వచ్చి ముఖం బాగా దుఃఖంతో నిండి ఉన్నది భార్య విధంగా అలా ఉన్నారట వీళ్ళు నన్ను మునగబిట్టెక్కించారు నన్ను ప్రశంసించారు నేను పదివేలు ఇస్తానని మాట రేపు పొద్దున్నొచ్చి నాన్న ఇంటికి మీరు కూర్చుంటారు అందుకోసం నా ముఖం అలాగున్నాయని చెప్పాడు మీరు ఎప్పుడూ ఇలాంటి పొరపాటు చేస్తూ ఉంటారు అలా ఇది మీరు చెప్పారు వాళ్ళు ఎంత ప్రశంసే మాత్రం మీకైనా అభివృద్ధి ఆ వృద్ధి వాటిని పెట్టారు మళ్ళా పొద్దున్నొచ్చేప్పటికి వాళ్ళు వచ్చి కూర్చున్నారు ఆయన దగ్గర అదో వచ్చారు కానివ్వండి ఇవ్వండి మరి ఏం చేస్తాడు మాట ఇప్పుడు కూడా ఎప్పుడు వచ్చారు కదా అందులో వాళ్ళు తయారయ్యారు తెల్లారేపటికి అని అమ్మగారు ఇది తోస్తే ఈయన కష్టపడితో వెళ్ళి ఆ పదివేలు దాన్ని దా అంటే నాది సొమ్ము అనుకున్నప్పుడు క్లేశం ఉంటుంది ఇవ్వడం ఇంట్లో మనదేమీ లేదు అంతా పరమేశ్వరుడిదే మనం ఇచ్చేవాళ్ళం కాదు తీర్చుకునేవాళ్ళము కాదు అనేటువంటి ఆ నమమ అనే భావన ఉన్నట్లయితే ఇవ్వడంలో క్లేశం ఉండదు ఆ తర్వాత నేను ఇస్తున్నాను అనే ధోరణి కూడా ఉండదు నేను ఇస్తున్నాను అనే ధోరణి కూడా త్యాగంలో ఉండదు ఎందుకంటే త్యాగం చేసేవాళ్ళు మైతులు అయితే ఫోటోగ్రాఫర్లు వీడియోలు పెట్టుకుని త్యానింగ్ చేయరు చాలా అసలు త్యాగం అనేది లేదు సుమాన విధంగా చేస్తా ఆ పుచ్చుకునేవాడు నేను ఈ దగ్గర తీసుకుంటున్నాను అని వాడు అనుకుంటాడు అదే నువ్వు అలా ఏమనుకోక నువ్వు పుచ్చుకునేవాడు నువ్వు పుచ్చుకోవట్లేదు నేను ఇవ్వట్లేదు కదమా హేకెట్ అని చాలా పుచ్చుకునేవాడికి కూడా చాలా కంఫర్టబుల్గా వాడికి మనస్సుకు చాలా కులాసాగా ఉండేట్లాగా చేసి ఇచ్చే చక్క అదేదో పెద్ద ఇష్యూ తిన్న చేరు ఆ ఖ్యానంలో ఉండేటువంటి ప్రశ్న ఇది నాది అనే భావన ఉండదు గుప్తదానము అని ఒకటి ఉంది అక్కడ కూడా కర్తృత్వ భోక్తృత్వాలు ఉంటాయి ఎవరికి తెలియకుండా వీళ్ళు సంకల్పం చేస్తే దానం చేసి అలా ఏం చేస్తాడంటే మామూలు దానం కంటే గుప్తదానానికి పుణ్యం ఎక్కువ అని ఎవరో చెప్తే అక్కడ కూడా మళ్ళీ కర్తా భోక్తం ఉంటాడు దానం అంటే కర్తా భోక్త తప్పదు బోటు ఎంత కాదు బోట్లో ఎవడో ఉన్నాడు త్యాగంలో కర్తా భోక్తం ఉండదు కాబట్టి త్యాగ శబ్దానికి సన్యాస అని అర్థం చెప్తారు మేకింగ్ యువర్ బోట్ ఎంత సన్యాసం అంటే అది సన్యాసం అంటే అవి ఒక ఆశ్రమం నిలబెట్టి ఇంకో ఆశ్రమంలోకి వచ్చి ఆస్తులు రియల్ ఎస్టేట్ పోగేయడం అది కాదు సన్యాసం ఉంటాయి సన్యాసం అంటే నాది అనేటువంటి భావనయే లేకుండా సో అది సన్యాసి శబ్దానికి అర్థం ఇక్కడ ఇక్కడ సన్యాసి శుదానికి అర్థం కృషి తీసుకెళ్ళి కాషాయం వేసుకోవడం కాదు ఓకే సన్యాసం త్యజించి వేలుగా అది త్యాగ త్యాగం చాలా గొప్పది అవసరం కూడా త్యాగం మీకు ఇప్పుడు వన్ హూ నోస్ దట్ హీ డల్ట్ ఓన్ ఎనీథింగ్ ఓన్స్ ఎవరిథింగ్ అని ఒక ఆ భవన నాది ఏది నాది కాదు అని తెలుసుకున్న వాడు ఎవడైతే ఉంటాడో సర్వము వాడిదే అంతా వాడిదే ఈ జగత్తంతా నాదే ఇప్పుడు కూడా మీకు ఉన్న ఆ లోపాన్ని ఆ నెగిటివ్ క్వాలిటీని యువ్ ఎక్స్పాండ్ మేకిట్ బిల్ మేకిక్ బిల్ అప్పుడు ఆ నెగిటివ్ క్వాలిటీ పాజిటివ్ అయిపోతుంది సో ఇప్పుడు కామన ఉందనుకోండి కామన్ కోరిక ఉందనుకోండి యు మేక్ ఇట్ బిట్ ఏంటి కోరిక ఇటువంటి అల్పమైన కోరికలు కాదు యు యు డిజైర్ డివైన్ డివినిటీ నాకు దైవత్వం కావాలి అనుకో దాంతో నాకు వెయ్యి రూపాయలు కావాలి లక్ష రూపాయలు కావాలి అయితే ఇంత బంగారం కావాలి అయితే స్వర్గం కావాలి అని అలాంటి చిన్న చిన్నవి కోరుకోవద్దు యూ గో ఫర్ ది హయ్యస్ట్ ఐ డిజైర్ గాడ్ హుడ్ నాకు దైవత్వం కావాలి అంతకు తక్కువ నాకు అక్కర్లేదు అది మంచి ఆ కోరికలో ఉండే దోషం పోయింది అలాంటి కోరికే ఉండాలి అలాగే నాకు లోభం లోభం అంటే ఓనర్షిప్ నాకు ఇంత ఉండాలి ఎంత ఉండాలో తెలిసిన నాకు ఎంత కావాలో తెలిసిన మొత్తం ఈ సృష్టి నాదే అవ్వాలి ఎవరి థింగ్ మై ఆ విధంగా ఆ ఓనర్షిప్ ని కొద్దిపాటిపాటికి పరిమితం చేయకుండా సర్వం నాకు కొద్దిమందిని వీళ్ళు నా వాళ్ళు అనుకుంటే వాళ్ళు నా వాళ్ళు వాళ్ళు పరాయి వాళ్ళు అలా అనుకోకూడదు అందరూ నా వాళ్ళే అందరూ నా వాళ్ళే అందరూ పరాయి వాళ్ళే నా వాళ్ళు అన్న లేనే లేరు అఖేలా అందరూ పరాయి తక్కువ లేదు కరెక్ట్ అందరూ నా వాళ్ళే అందరూ నా అందరూ ఎవళ్ళు నా వాళ్ళు కాదు అంటే దాన్ని అసంగమం అంటారు చాలా గొప్ప లక్షణం అందరూ నా వాళ్లే దాన్ని సర్వాత్మభావము అంటారు అది కూడా చాలా గొప్ప లక్షణం సో మేక్ ఎవ్రీథింగ్ అంటారు నాకు అది ఎవ్రీథింగ్ అంటారు నాకు మూత అర్జు కొంత కొంత నాది కాదు మిగిలింది నాది కాదు కొంత నాది దట్ ఈస్ గాండేజ్ ఎనీవే సో త్యాగము యొక్క మహిమ చాలా గొప్పది గీతను తెరగేస్తే ఏమవుతుంది అదే త్యాగం అంటే గీతా గీతా గీతా గీత అన్నారు అనుకోండి నాలుగు సార్లు త్యాగం వస్తుంది దాని మంచి మంచిది గీత యొక్క సారము త్యాగం చాలామంది వేదాంతాన్ని అధ్యయనం చేసేటువంటి వాళ్ళు గమనించ మీరందరూ విద్యార్థులు అనే భావంతో నేను ఇలా చెప్తూ ఉంటాను ఇప్పుడు లోకంలో ప్రవృత్తి ఎలా ఉంటుంది అంతా పట్టుకోవడం గ్రహణం పట్టుకోవడం డబ్బు ఎక్కువ సంపాదించడం భోగాల్ని సంపాదించడం భోగ సాధనాలని ప్రోగు చేయటం అది లోక ప్రవృత్తి తర్వాత ధర్మంలోకి వెళ్ళారు అనుకో అంటే పూజాధికము దేవుళ్ళు ఆరాధించుట తీర్థయాత్రలు దానాలు ధర్మాలు నదీ స్నానాలు అక్కడ ప్రవృత్తి ఎలా ఉంటుంది గ్రహణం అక్కడ పట్టుకోవడమే ఇది చేస్తే పుణ్యం వస్తుంది అది చేస్తే పుణ్యం వస్తుంది ఈ కర్మ చేస్తే స్వర్గానికి వెళ్తాము కూడా గ్రహణం కాబట్టి అర్థ కామ ధర్మ మూడు పురుషార్థముల గ్రహణం ఉంటుంది అంటే పట్టుకోవడం ఉంటుంది మోక్ష పురుషార్థంలో విడిచిపెట్టడం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైతే వేదాంతము లేక ఆత్మ స్వరూపము మోక్షము అది ఎప్పుడైతే మీ గోల్ అవుతుందో అప్పుడు గ్రహణ పక్షాన్ని విడిచిపెట్టి త్యాగపక్షంలోకి మీరు వచ్చినట్టు అర్థం అంచేతమే ఎవళ్ళైతే వేదాంతాన్ని గురించి చదువుతూ ఉంటారో లేక ప్రవచిస్తూ ఉంటారో మేము సన్యాసులము అని చతుర్థాశ్రమము మోక్షములకు కొట్టుబడిన వారము అని ప్రకటిస్తారో వారు కామ్యములను అనుష్ఠించుట అదొక అదొక కాంట్రడ్యూక్షన్ విరోధం ఎందుకంటే కామ్యానుష్ఠానం గ్రహణపక్షం వేదాంతము త్యాగపక్షం కాబట్టి త్యాగపక్షంలో ఉన్నామని చెప్తూ గ్రహణాన్ని చేయటం అన్నది అది విరోధం కాబట్టి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి మేము త్యాగపక్షంలో ఉందామని ఉంటారా లేకపోతే గ్రహణ పక్షంలో ఉంటారా మీరు ఉన్న ఉంది మాట అయితే మీరు కామ్యకర్మాలని వాటిని అనుష్ఠించుకోవచ్చు కాదు మేము త్యాగపక్షంలో ఉంటాము అంటే నిత్య కర్మలు తప్ప కామ్యకర్మానుష్ఠానం అనేది ఉండనే ఉండదు త్యాగపక్షంలో అలా ఉంటుంది మనకి సో మరి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఎవరో ఒకళ్ళు నన్ను సలహా అడిగారు అంటే చాలా నా కర్మ అందరూ చేస్తున్నారు ఆ సందర్భంలో అందరూ చేస్తున్నారు నాకు కూడా ఆ సందర్భం వచ్చింది నేను చేయాలా అక్కర్లేదా నన్ను సలహా అడిగారు నన్ను సలహా అడిగితే నేనేం సలహా చెప్తాను ఆయన రాముపక్షన్తో ఆస్తి అందులో గీతా క్లాస్ అటెండ్ అయితో నన్ను సలహా అడిగాలంటే మీరు త్యాగపక్షం యొక్క సలహా అడిగినట్టయింది చూడండి ఆ కర్మ కామ్యకర్మయా నిత్యకర్మయా మీరు ఆ ఆలోచన చేయండి మీరు దాని గురించి వాకపు చేసుకోండి మీరు కొంత శోధన చేయండి పరిశీలించండి అది కామ్యకర్మయా నిత్యకర్మయా మీరు ప్రశ్న వేసుకోండి కామ్యకర్మ అయితే వదిలిపెట్టేయండి నిత్యకర్మ అయితే చేసుకోండి అది కామ్యకర్మ కామ్యకర్మ చేయక్కల మీరు అసలు త్యాగపక్షంలో కామ్యకర్మకి కావులు ఉండదు నిత్యకర్మకే ఉండదు ఆ కామ్యకర్మను చేయటానికి ఉండే శక్తి యుక్తి ఉపయోగించి మీరు నిత్యకర్మానుష్ఠానం చేసుకోవచ్చు ధ్యానం చేసుకోండి ఇంకో కొత్తసేపు ధ్యానం చేయండి కామ్యకర్మ చేసే శక్తితోటి అది కూడా శ్రమ ఆ శ్రమ బదులు ధ్యానం చేయండి లేకపోతే ఏదైనా అధ్యయనం చేయండి అవన్నీ కూడా పుణ్యకర్మలే కేవలము కామ్యకర్మలను చేస్తేనే పుణ్యం వస్తుందని మీరు అనుకోవద్దు అధ్యయనం చేస్తే కూడా పుణ్యమే స్వాధ్యాయం గొప్ప పుణ్యకార్యక్రమం కాబట్టి త్యాగపక్షాన పర్టికులర్గా నిలవడం అన్నది దైవీ సంపదలో భాగం అంచేతనే ఎవరైనా పెద్ద పూజ చేసేస్తుంటే అది దైవీ సంపద అయిపోదు మీరు గమనించారో లేదో సమస్య అక్కడ వస్తున్నాయి పెద్ద పందిరి వేసేసి మైకి పెట్టి పూజ చేసేస్తున్నారనుకోండి దాన్ని ఇప్పుడు దైవీ సంపద అనాలా అక్కర్లేదా మోస్ట్ ప్రాబ్లమ్లీ దైవీ సంపద అవ్వదు ఆ సూర్య సంపద అని నేను అంటలేదు ఐఎమ్ నాట్ సేవింగ్ గా దైవీ సంపదలో వేయడానికి వీలుండదు ఎక్కడైనా మీకు చెప్పారా దైవీ సంపదలో పెద్ద పెద్ద యాగాలు దైవీ సంపదలో భాగం అని ఎక్కడైనా చెప్పారా ఇక్కడ దైవీ సంపద అన్నది ఇట్ ఈజ్ ద స్పిరిట్ ఇట్ ఈజ్ నాట్ వాట్ యూ డూ ఇట్ ఈజ్ ద స్పిరిట్ బిహైండ్ వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ కాబట్టి దైవీ సంపదని రెగలర్స్గా ఎగ్జామిన్ చేసినట్లయితే ఈ కామ్య కర్మలు పెద్ద అసహాసంతో చేసేటువంటి కర్మలు బాగా వైభవంగా చేసే కర్మలు ఈ దైవీ సంపదలోకి రావు దైవీ సంపద అంటే చాలా సైలెంట్గా ఉంటుంది అదంతా సో అది గమనించదీ సో త్యాగ చూడండి ఈ శాంతి అనే దాన్ని దీన్ని ఎలా వ్యాఖ్యానం చేయాలో నాకు నాకు డౌటే డౌట్ అంటే దాన్ని చాలా కాషస్గా గమనించాల్సి ఉంటుంది మీ మనస్సు ఎలా ఉంది మీ మనస్సు ఎలా ఉంటుంది ఓసారి చికాకు ఓసారి కోపం ఓసారి దుఃఖం ఓసారి భయం అలా ఉంటుందా ఇంకంటే మీకు శాంతి లేదని మీకు చెప్పదనే చెప్పినట్లయినది సో శాంతి అన్నది ఇట్స్ ఎ నెగిటివ్ వర్డ్ ఇప్పుడు మీకు భవిష్యత్తు గురించి మీరు భయపడుతున్నారా అయితే మీకు శాంతి లేదు గతంలో ఉన్నటువంటి గతంలో జరిగిన ఘటనలను గుర్తుకు తెచ్చుకుని నెమరు వేసుకుని మీరు దుఃఖిస్తున్నారా అంటే మీకు శాంతి లేదు తర్వాత ఈ రెండే ప్రధానంగా శోకము భయము గతాన్ని గురించిన శోకము భవిష్యత్తు గురించి భయము ఈ భయంలో వెరైటీస్ ఉంటాయి ధనంగా ఆ తర్వాత అభద్రత ఇన్సెక్యూరిటీ అన్సర్టెంటీ అన్సర్టెంటీగా కొంతమంది అన్సర్టీలో ఉంటారు అన్సర్టంటీలో ఉంటారు అంటే ఇలాగా ఏదో ఉద్యోగం చేస్తున్నామండి ఏదో ఉద్యోగం ఎక్కడ తేలుతుందో ఎప్పుడు తేలుతుందో తెలియదు ఎక్కడ ఉండాలో తెలియదు అక్కడికి వెళ్ళాలో తెలియదు ఏదో అలా రోజు గడుస్తుంది అన్నట్టుగా ఉంటారు సర్టెన్గా ఉండదు అంటే ఆ స్థిరత్వం ఉండదు అన్సర్టంటీ అంటే అనిశ్చిత స్థితి తెలుగు అను వాళ్ళు ఈసెక్యూరిటీ అంటే అభద్రతా భావన ఏదో భద్రత లేదు భద్రత ఏదో కొనబడింది అనే భయం తర్వాత ఇప్పుడు మీరు వెస్టర్న్ సొసైటీస్లో టెర్రరిస్ట్ అటాక్స్ చాలా తక్కువ ఉంటాయి అమెరికా లాంటి చోట ఎప్పుడో రెండేళ్లకోసారి ఎప్పుడో టెర్రరిస్ట్ అటాక్ కానీ వాళ్ళు ఎప్పుడూ టెర్రరిస్ట్ అటాక్లు భయంతో బతుకుతూ ఉంటారు మన ఇండియాలో తెల్లారినస్తే టెర్రరిజమే మనకి ఏ భయం లేదు చూసారా అయితే మన వాళ్ళు భయం అదే రీతి పట్టించుకోరు ఐ డోంట్ కేర్ అలా పోతూ ఉంటుంది అంటే ఏమిటి ఆ అభద్రత అనేది మీకు వెస్టర్న్ సొసైటీస్లో చాలా ఎక్కువ సొసైటీలో అభద్రత చాలా తక్కువ ఒక సెన్స్లో ఒక యాంగిల్లో కాబట్టి అలాగే అని ఈ అనిశ్చితి అన్నది ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాడు అనుకోండి వాడు చాలా కాళ్ళ మీద కాలుసు కూర్చుంటాడు నిశ్చిత వెరీ సర్టన్ ప్రైవేట్ ఉద్యోగం ఉన్నాడు అనుకోండి వాడికి అనిశ్చిత స్థితిలో బతుకుతూ ఉంటాడు అంటే అన్లెస్ట్ ఈజ్ అన్ ఎఫిషియెంట్ పర్సన్ ఎఫిషియెంట్ పర్సన్కి అటువంటి భయం ఉండదు సమర్థంగా పనిచేసే వాడికి అలాంటి సమస్య ఉండదు తన సమర్థత మీద తనకే నమ్మకం లేని వాడికి ఒక అనిశ్చిత స్థితి ఉంటుంది దాన్ని అన్సర్టెంట్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా శాంతికి విరుద్ధాలు మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారనుకోండి మీకు శాంతి ఉండదు ఎక్స్పెక్టేషన్ ఉంటే శాంతి ఉండదు ఎక్స్పెక్టేషన్ ఉంటే మనం మీరు ఆలోచించాలి ఇప్పుడు మీరు ఏదైనా సంస్థలో సేవ చే సేవలు అందిస్తున్నారనుకోండి ఆ సంస్థ నుంచి మనకి ఏదో కొంత ప్రయోజనం స్థితి లభిస్తుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ మీలో ఉందనుకోండి మీకు శాంతి ఉంటుంది మీరు ట్రై చేయొచ్చు ఏమిటి మీరు చేసేది చేసేస్తూ ఉంటారు నో ఎక్స్పెక్టేషన్ జీరో ఎక్స్పెక్టేషన్ మీకు శాంతి అంతా శాంతి ఇప్పుడు మీ ముందు ఒక కోటీశ్వరుడు కనబడ్డాడనుకోండి ఆయన మీకు దండం పెట్టాడు అనుకోండి వీడికి కోర్టులు ఉన్నాయి నాకు ఏదైనా నాలుగు లక్షలు పాడేస్తారేమో అని మీరు ఎక్స్పెక్ట్ చేశారనుకోండి మీకు శాంతి ఉండదు కోటీశ్వరుడు దండం పెట్టాడనుకోండి మీకు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మామూలుగా అందరినీ ఆశీర్వదించినట్టుగానే ఆశీర్వదించారు అనుకోండి అంతా శాంతి ఎక్స్పెక్టేషన్ యాంటిసిపేషన్ అంటే దేనికోసమో ఎదురు చూస్తున్నట్టు ఉండడం కొంతమంది అలా ఉంటారు దేనికోసమో ఎదురు చూస్తూ ఉంటాం సో కవర్నాడు వీడి వీడి వీడి వీడి ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం నేను చూస్తే ఎవరో కావాలి అంటే వీడు ఒక జీవితకాలం లేటు అంటే ఎప్పుడు ఏదో పొందాలని ఏదో లభిస్తుందని ఏదో వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు వాడు వాడు బతికంతా ఎదురుతూ ఉండవే యాంటిసిపేషన్ సో అలా యాంటిసిపేట్ చేస్తూ బతికేస్తాడు వాళ్ళకి శాంతి ఉండదు నేను శాంతి చెడిపోయేటువంటి లక్షణాలు ఏమిటో చెప్తున్నాను శాంతి ఉండే లక్షణాలు ఏమిటో చెప్పక్కర్లేదు యాంటిసిపేషన్ లేకపో ఆంటిసిపేషన్ లేదనుకోండి దాన్ని ఏమంటాను శాంతి అంటే ఎక్స్పెక్టేషన్ లేదనుకోండి అదేంటి తర్వాత ఇన్సెక్యూరిటీ లేకపోతే అన్సర్టెన్టీ లేకపోతే ఇదంతా ఫ్యూచర్ ఫియర్ లేకపోతే శాంతి ఇక గతాన్ని గురించి చూసినట్లయితే మీకు హర్ట్ హర్ట్ అని ఒకటి ఉంటుంది సాధారణంగా మీరు చూడండి మీరు ఆలోచించండి ఇది ప్రతివాడు ఆలోచించదగ్గదే ప్రతి వాడికి కూడా ఇప్పుడు యుద్ధానికి వెళ్ళొచ్చాడు అనుకోండి యుద్ధంలో కత్తి యుద్ధానికి వెళ్ళొచ్చాడు అనుకోండి యుద్ధం వాడికి ఇక్కడో గాయం ఎక్కడో గాయం ఎక్కడో గాయం కాలి మీద గాయం అలా గాయాలు ఉంటాయి మోనో కాదు ఈ ఈ సాకర అర్థం సాకర్ ఫుట్బాల్ యూరోపియన్ ఫుట్బాల్ యూరోపియన్ అండ్ అక్కడ ఫుట్బాల్ మామూలు మన ఇక్కడ పిల్లలు ఆడుతుంది ఫుట్బాల్ కాదు ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కనుక ఆడితే మొన్న ఒక మ్యాచ్ బిట్వీన్ చీలే అండ్ అర్జెంటీనా కోపా ఫైనల్ కీలే అండ్ అర్జెంటీనా ఫైనల్ మ్యాచ్ దాన్ని ఎలా డిస్క్రైబ్ చేశారంటే కామ్యూనిటేటర్స్ ఇట్ ఈస్ నాట్ అ ఫుట్బాల్ మ్యాచ్ ఇట్ ఈజ్ అ స్ట్రీట్ బ్రాడ్ అని డిస్క్రైబ్ చేశారు అంటే రోడ్డు మీద జరిగిన దొమ్మీలా ఉంది తప్ప అది ఫుట్బాల్ గేమ్లా లేదు అని డిస్క్రైబ్ చేస్తారు అలా ఉంటుంది ఫుట్బాల్ మ్యాచ్ ఫుట్బాల్ మ్యాచ్ ఆలోచిస్తారు వాడు వాడికి చేతి మీద గాయం కాలు మీద రెండు మూడు గాయాలు ఐదారు గాయాలు ఉంటాయి అలా మన బతుకులు కూడా అలాగే ఉంటాయి మనకి అన్ని గాయాలే ఎటొచ్చి పైకు ఉండవు గాయాలు వీటిని ఇమోషనల్ మూవ్స్ అంట ఇమోషనల్ మూవ్స్ అంటే ఇమోషనల్ గ్రూయిసెస్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో మంచి మంచి పథప్రయోగాలు ఉంటాయి మీరు గౌరిస్తే మీరు ఏదైనా ఉత్సాహం చూపిస్తే నేను ఏదైనా మరి వాగుతూ ఉంటా మీరు అలాగే బ్లాంక్గా చూసే వద్దులే సో ఇమోషనల్ గ్రూయిసెస్ గ్రూయిస్ అంటే గాయ మూవిస్ ఉంటాయి ఏదో నా పెళ్ళిలో మా మామగారిని నన్ను అవమానం చేశాడు ఎప్పటి పెళ్ళి ఎప్పుడు అవమానం నేను పెంచి పెద్ద చేసి వాడిని ఏంజుడిగా తయారు చేసిన కొడుకు వాడిని నేను వెళితే వాడు నన్ను పట్టించుకోకుండా పట్టించుకోలేదు అని వీడికి ఒక గాయం ఉంటుంది తర్వాత భార్యాస ప్రపంచమైన గురువు విశేషం ఉంటాయి నాకు నేను ఉద్యోగం చేసే రోజుల్లో ఒక తులాలు బంగారం కొనబెట్టవని అడిగాను ఆ బంగారం పొడి పెట్టలేదు ఇప్పుడు రిటైర్ అయి కూర్చున్నాడు ఇంక ఇప్పుడు ఎక్కువ ఉంటాడు అని ఆవిడకు మూవీస్ అలా ఉండబోద్దు ఇంకొక నేను ఊరికే దృష్టాంతం చేస్తాను విద్యాడ్ వి లైక్ దట్ విదీ ఎప్పుడు కాపీ చేయాలి ఒక పట్టు చూడకుండా కొనలేదు అని ఓ గాయం రిటైర్ అయిపోయి ఇంకే కొంటాడు అని అలాగే ఏమో ఇలాంటి లేకపోతే ఈవిడ నాకు సరిగ్గా చేయలేదేనో ఏదో ఒక గాయం ఎప్పుడో పాపకు మీరు ఏదైనా ఇటువంటి ఇమోషనల్ మూవ్స్ని మీరు తెలుసుకున్న మాకు లక్షణం మీకు తెలియాలంటే మీరు ఏదైనా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి అక్కడ వాళ్ళు మనస్సులు ఎక్కి చెప్పినట్లయితే ఎన్ని గాయాలో గాయాలే గాయాలు గాయాలే గాయాలు ఇవి మీరు అలా చేపెట్టుకున్నంత కాలం మీకు శాంతి ఉండదు శాంతి అంటే ఎవరు అనుకుంటున్నారు ఇప్పుడు కోటేశ్వరుడు అంబానీస్ మొదలైన టాటాస్ బెర్లాస్ పెద్ద కోటీశ్వరుడు వచ్చి నాయన నీ శాంతి నాకు ఇవ్వరా నేను నా వెయ్యి కోట్ల రూపాయలు మీకు ఇస్తాను అని అన్నాడు అనుకోండి వద్దు ఆ రెండు కోట్లు మీరు నా శాంతి నాకు అని మీరు చెప్పచ్చు అది శాంతి యొక్క విలువ శాంతి యొక్క ఖరీదు వెయ్యి కోట్ల కంటే కూడా ఎక్కువ కాబట్టి మీరు గతకాలం నుంచి వస్తున్నటువంటి ఈ ఇమోషనల్ మూవ్స్ వీటిని మీరు పరిశీలించాలి వీటిని హర్బ్స్ కంటారు ఇంగ్లీష్లో సైకాలజీలో పెద్ద టాపిక్ ఈ ఇమోషనల్ హర్బ్స్ని మీరు పరిశీలించాలి పరిశీలించి మీరు ఒక క్వాలిటీని మీరు డెవలప్ చేయాలి దీన్ని ఫర్గివ్నెస్ కలతాలి అంటే క్షమా క్షమా అని మనకు చాలాసార్లు వస్తుంది యూ షుడ్ లెర్న్ టు ఫర్గివ్ అదర్స్ ఇతరులను క్షమించడం మీరు అలవాటు చేసుకోవాలి క్షమించేయటం వాళ్ళు అడక్కపోయినా కూడా మన వైపు నుంచి వాళ్ళని క్షమించేయటం ఓ ప్రార్థన ఉంది ఆ ప్రార్థన చాలా పవర్ఫుల్ ప్రార్థన నా అభిప్రాయం ఓ దేవ నేను ఇతరులు నా ఎడలో చేసిన అపరాధములను క్షమించి వేస్తున్నాను ఎందుకంటే నేను నీవు నన్ను క్షమించాలని అపేక్షిస్తున్నాను కనుక బాగుందా ప్రార్థన నేను ప్రశ్న అడుగుతా మీరు చేసిన అపరాధాలని భగవంతుడు క్షమించాలనుకుంటున్నారా అనుకోవటం లేదా మీ అపేక్ష ఏమిటి భగవంతుడు క్షమించాలనే అపేక్ష శిక్ష వేసే ఇచ్చా మరి అయితే మీరు కూడా ముందు భగవంతుడు ఆ పనిచేసి లోపల ముందు మీరు ఇతరులు మీ ఎడలో చేసిన అపరాధములను క్షమించండి యు డిక్లేర్ టు వర్సన్ నేను డిక్లేర్ చేసేసుకుంటున్నా నా ఎడలో అపరాధాలు చేసిన వాళ్ళందరూ ఉన్నారు అందరూ ఉన్నారు బంధువులు వీళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు మిత్రులు నేను వాళ్ళందరినీ క్షమించేసుకున్నాను ఇంకే పైన వాళ్ళు నా ఎడవ చేసిన అవమానాలు అపరాధాల కారణంగా వాళ్ళపై నేను కిముక వహించను అని మీకు మీరు డిక్లేర్ చేసేసుకున్నారనుకోండి హర్చ్ అనేవన్నీ పోతాయి హర్చ్ తేలిగ్గా పోతాయి అందుకోసం నేను కొంచెం వివరంగా చెప్తున్నాను తేలికపోతాయి నేను కొంచెం ఆ ప్రార్థనని అనుభవానికి తెచ్చుకుంటే క్షమస్వ భగవంతుగా నన్ను క్షమాపణ మనం అపరాధ క్షమాపణ స్తోత్రాలు వల్లిస్తారు స్తోత్రాలు వలిస్తారు తప్ప ఊరికే పారాయణలు చేసి ఈ పారాయణ అనేది దాన్ని అధ్యయనం అవసరం ఉందండి ఏమిటి ఊరికే అలా పారాయణ చేసేస్తే ఈ మోజులాక పని అవుతుందా ఏమైనా సిద్ధిస్తుందా ఏమిటి లభిస్తుంది అని మీరు పరిశీలించాలి శివక్షమా శివాపరాధ క్షమాపణ స్తోత్రము ఓ శివ నేను బాల్యంలో చేసిన అపరాధాలను క్షమించు నేను వివరణ మీ అపరాధాలనే ఆయన క్షమించాలే మీరు ఎవరి అపరాధాలని క్షమించడానికి సిద్ధంగా లేదు అలా ఉండకూడదు కాబట్టి అటువంటి క్షమాపణ స్తోత్రం మనస్సులో పెట్టుకుని నేను అందరి అపరాధాలను క్షమించేశాను ఆల్ హర్ట్స్ గాన్ ఓ దేవా నా అపరాధాలను నువ్వు ఇప్పుడు క్షమిస్తావా క్షమించవా అని మీరు దేవుణ్ణి నిలదీయవచ్చు ఇది ఒకటి మీరు గమనించాలి హర్ట్స్ ఒకప్పుడు హక్స్ కూడా ఒకప్పుడు వొరాయిస్తాయి వదిలిపెట్టవు ఇవన్నీ కూడా మన హృదయంలో ఇంగువ మూతగట్టిన వాసనలాగా అలా పట్టేసి ఉంటాయి మీరు ఆలోచించండి పెద్దలు వయస్సు వచ్చేప్పటికేమవుతాయంటే ఇమోషనల్ మూడ్స్ బాగా పెరిగిపోయి అక్యూములేట్ అయి ఉంటాయి వీటి మీరు బయటపడకపోతే శాంతి అనేది ఉండదు శాంతి లేకపోతే మీకు దైవి మీకు ఏదో దేవుడు అక్కడ ద్వారాలు తెచ్చి పెడతాడని అలా అనుకుంటున్నాయి ఉంటే అలా చెప్తారు కథల్లో సేజ్ పేపర్లను కూర్చుని ఉంటాడు వాడు నోట్స్ వేసుకుని లోపల పంపిస్తాడని అక్కడ చెప్తారు ఇక్కడ విశ్వసేనుడో లేకపోతే మరొక చిత్రగుప్తుడో కూర్చుని ఉంటాడు వాడు చిక్ మార్క్ పెడితే లోపలికి వెళ్ళొచ్చని ఇక్కడ చెప్తారు అలా ఉండదు అది ఉంటే అలా కథల్లో చెప్తారు మీరే ఆ శాంతిని మీ హృదయంలో నేల కొలుపుకోవాలి అయితే జనాలకి శాంతి అక్కర్లేదు ఏవేవో కావాలి ఇన్సూరెన్స్ కావాలి హెల్త్ కార్డు కావాలి మా మనవాళ్ళు మనవరాళ్ళు మా ముందే ఆడుకుంటూ ఉండాలి మా పిల్లలు మమ్మల్ని ఏమో అమెరికాలో తీసుకెళ్ళి భద్రంగా దగ్గర పెట్టుకోవాలి ఇలాంటి కోరికలు నాకు శాంతి కావాలి ఎవరు కోరడు కూడా కోరలేండి ఎక్కడ ప్రారంభంలో జనులు కోరే కోరికలన్నీ కూడా ఎందుకు కొరగాని కోరికలు కోరుతారు ఆ కోరికల కోసం పూజలు చేస్తారు యజ్ఞాలు చేస్తారు యాగాలు చేస్తారు ఎవేవో చేస్తారు నేను శాంతిని కోరి యజ్ఞం చేస్తున్నా అండవు విశ్వశాంతి అంటాడు విశ్వశాంతి మాట నీ శాంతి ఉండుతున్నాను అది అది వెరీ క్లెవల్ సెలో అది హీ హె ఫ్యూ డిజైర్ అండ్ దెన్ఫాల్ హీస్ పర్ఫార్మింగ్ అజ్ఞ విత్ పీపుల్స్ మనీ పీపుల్స్ మనీ తోటి యజ్ఞం చేస్తారు వీరి కోసం చేస్తున్నారు అంటే విశ్వశాంతి కోసం చేస్తున్నారు విశ్వశాంతి మీకెందుకు నీకు శాంతి ఉందా ముందు అసలు వెరీ క్లెవర్ సో ఓపిఎం హోల్డింగ్స్ అని ఒక ఆయన కంపెనీ పెట్టాడు దానికి పేరే పెట్టింటే ఓపీఎం హోల్డింగ్స్ అని పేరు ఓకే హాలీవుడ్లో పెడితే ఎవరో అడిగారు వాడి తదర్ పీపుల్స్ అదర్ పీపుల్స్ మనీ అని పేరు దానికి అంటే మీ ఇన్వెస్ట్మెంట్ నాది ఏమీ లేదు ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా అదర్ పీపుల్స్ దాని పేరే ఓపీఎం హోల్డింగ్స్ వీళ్ళందరికీ ఆ పేరు పెట్టవచ్చు ఓపీఎం హోల్డింగ్స్ అదర్ పీపుల్స్ మనీతో యజ్ఞం అంటారు మీ సొంత డబ్బులు పెట్టి చేయి యజ్ఞం అదర్ పీపుల్స్ మనీ చందాతోటి యజ్ఞం ఏది అసలు నువ్వు మీ డబ్బులు పెట్టి చేయి జాతం అయితే ఎంత ఎంత ఎనివే ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్ సో శాంతి తన హృదయంలో శాంతి నేను హర్త్ గురించి చెప్పాను గీట్ గీట్ హర్త్ కంటే మోర్ డేంజరస్ అందులో మన వంటి సాధకులు సత్వగుణ ప్రధానంగా ఉంటారు అంత సత్వం గీతలు ఎందుకుంటే సత్వం వస్తుంది శాస్త్రీయంగా తయారవుతారు గీత వినకముందు చాలా రాజ్యస్థంగా tamasanga ఉంటుంది యుద్ధాధ్యయనం ఇంకే తీర్థయాత్రలు అన్నీ చేస్తూనే ఉంటారు తప్ప రాజస్సు తామ ఇప్పుడు మీరు ఏమంటే ఈ దేవాలయంలో ఏర్పాట్ల ఉన్నాయని మైకి పెడతారు అంటే కానీ ఏమీ బాగులేదని చెప్తారు ఏం బాగోలేదు ఇది బాగోలేదు అది బాగోలేదని చెప్తారు అంటే అర్థం ఇది రాజస్సుడు అని అర్థం కాలేదు అంతా బాగాలేదు కానీ ఫుడ్ బాగలేదు అంటాడు అంటే తామసుడు అన్నమాట సో సాత్వికూడ మీకు కనపడటం చాలా తక్కువ గీతాధ్యయనం చేస్తే ఆ సత్వగుణం మనకు వస్తుంది ఈ సాత్వికులకు ఒక హెజర్ట్ ఒకటి హెజర్ట్ అంటే వాళ్ళకు ఇబ్బంది ఒకటి ఆ ఇబ్బంది ఏమిటంటే గీట్ సాత్వికులకు గీట్ అనే సంస్థ గీట్ అంటే ఏమిటి నేను అపరాధం చేశాను నేను తప్పు చేశాను అని ఆ గురువు దగ్గర నేను పాఠం చదువుతున్నాను ఆయన చిన్న పని ఒకటి చెప్తే ఆ సమయంలో చేయలేకపోయాను అప్పుడు చేయలేదు అని వీడిప్పుడు బాధపడ్డాడు ఆయన పోయాడు ఎప్పుడో ఒకటను నాతో చెప్పాడు అమ్మగారితోటి నేను విరోసించాను కలహించాను తత్కాలము నుండి తత్కాలము నుండి భార్య మాట పట్టుకుని తల్లితోటి కలహించాను వేణుకో ఇష్యూ ఏమిటంటే సమ్ త్రీ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇష్యూ ఆ అమ్మగారు ఆ వస్తువు దానికరి మూడు వేలో పోని మూడు వేలు ఐదు వేలు కాదు ఒక పాతికి వేలనుకోండి అమ్మ అంతకంటే ఎక్కువ ఏం కాదు ఒక పాతికి వేలనుకోండి ఈ పాతికి వేళనే ఆవిడ ఏం చేసింది ఎవరికో ఇచ్చింది ఆవిడ ఆవిడెవరికో ఇచ్చింది ఎవరికో ఇవ్వాలనిపించింది ఆవిడకి ఇచ్చింది ఇస్తే ఈ భార్య వచ్చి వీడితో చెప్పింది మీ అమ్మగారు అంతా దాన ధర్మాలు చేసేస్తున్నారు మన టైం లేకుండాను ఊడవాళ్ళని మంచి పెట్టేస్తున్నారు అని అంటే ఏమిటి దాన ధర్మాలు చేశారు ఏమిటి ఏమిటి చేశారు ఏమిటి అని వీడు అడిగాడు రెట్టి అడిగితే ఫలానాలు ఇచ్చాడు ఈ బాబా అంతా ఇచ్చేసాడు ఇచ్చేసాడు ఈ మధ్యలో మీ అమ్మగారు ఇలా తయారయ్యారు అని ఆవిడ పెట్టింది వీడికి కూడా అలాగే అనిపించింది ఆ తర్వాత ఏదో టాపిక్లో అమ్మ నువ్వు అలా చేయకు ఎందుకు అలా ఇచ్చేస్తున్నావు అని ఏదో అన్నాడు అంటే మీ నాన్న నాకు తప్పు తిట్టారు రా ఏదో ఆవిడన్నాడు ఈ చిన్న మీ ఆ తర్వాత రెండు నెలలకి ఆవిడ పోయింది వీడి మనస్సులో అది పాతుకుపోయింది అయ్యో నన్ను అడిగాడు నేను మంచి చేశాను తప్పు చేశాను తప్పే చేశావని చెప్పాడు నేను నేను అలా చెప్పకుండా ఉండాల్సింది ఎందుకంటే తల్లితోటి ఆవిడికి హక్కు ఉందా లేదా ఆవి ఆ బంగారమో లేక ఆ వస్తువు ఇతర ఎవరికో ఇవ్వాలనుకుందావిడ కోడలికిచ్చింది కోటలకు ఇచ్చింది ఏదో కొంత కోటలకు ఇచ్చింది కొంత పై వాళ్ళకి ఎవరికో ఇచ్చింది వాళ్ళు పై వాళ్లే పై వాళ్ళు ఎంతో ఎవరు ఉన్నారో అందరూ మనవాళ్లేదా మరి కాదు పై వాళ్ళు మరి సంసారంలో అజ్ఞానం ఇలాగే ఉంది ఇది వీడికి జ్ఞానోదయం ఎప్పుడు కలిగింది ఆ ఘటన జరిగింది నాలుగేళ్లకు కలిగింది ఎప్పుడో గీతపాఠమా ఏదో విన్నాడు వీడికి జ్ఞానోదయం కలిగింది అమ్మగారు బతికి గిల్ట్ కొత్త అయ్యో ఆ అమ్మ బతుకుండగా అమ్మ మీద పరుషంగా మాట్లాడారు చీ చీ చీచీ చీ ఎంత పని చేశాను అని పాపం కష్టపడుతూ అది ఒకటాన వదలదు గిల్ట్ అది సారీకి భంగాన్ని కలిగిస్తుంది హౌ ఓవర్కమ్ దాట్ అంటే ఇది కష్టం ఇతరులని క్షమించటం తేలిక తనని తాను క్షమించుకోవడం చాలా కష్టం You should be able to forgive yourself. There you is an argument. There is an argument with the philosophers. First, I have this argument with you. If you are not aware of it, you are not aware of it. If you are aware of it, you are not aware of it. This is a wrong thing. But you are not conscious of it at that time. You are unconscious of it. One thing is, అవేర్నెస్ ఒక అన్కాన్షియస్ స్టేట్లో ఉండగా నీవు తల్లిని నిరోధించినావు ఇప్పుడు నీ అవేర్నెస్ కాన్షియస్ అయింది బికమ్ కాన్షియస్ యు ఆర్ ఏ కాన్షియస్ పర్సన్ టుడే దేర్ అది తప్పని గుర్తించావు ఈ రోజు నువ్వు ఆ పొరపాటు చేయవు మీ తల్లిగారు ఇప్పుడే ఉంటే నువ్వు ఆ పొరపాటు చేస్తావా చేయవు దేర్ఫాల్ యూ హ్యావ్ ఎదర్ రీజన్ టు ఫర్దర్ వ్యవస్థ నేను చేసినప్పుడు అన్కాన్షియస్గా చేశాను తప్ప కాన్షియస్గా చేయలేదు ఒక రకమైన అజ్ఞానం అన్కాన్షియస్ అంటే అజ్ఞానం స్పృహ తక్కువ ఉన్నాడని కాదండో ఆ అజ్ఞానంతో చేశాను తప్ప తెలియక చేశాను తెలిసి చేసిన అపరాధం కాదు నేను గుర్తించలేకపోయాను తల్లిగారు పాతిక వేల రూపాయలు అనుసరించి ఖర్చు పెడితే అక్కడ నా లోహాన్ని ప్రవేశపెట్టడం అనే పొరపాటు మనం చేయకూడదు మనం ఉదాహరణగా ఉండాలి అమ్మా పాతిక వేలు ఏంటి ఇంకో పాతికి వేలు కూడా అన్నిట్లా ఉండాల్సింది పోయి అలా చేశాను ఇట్ వాజ్ ఎ మిస్టేక్ రాగద్వేషములకు బానిసనైనాను ఇట్ వాజ్ ఎ మిస్టేక్ పెర్ఫామ్డ్ అన్కాన్షియస్లీ కాబట్టి ఐ హ్యావ్ ఎ రీజన్ టు ఫర్జువ్ మై సెల్ఫ్ అని తనని తాను క్షమించడం కూడా నేర్చుకోవాలి ముందు ఇతరులను క్షమించడం తర్వాత తనను తాను క్షమించడం అప్పుడు భగవంతుడు నన్ను క్షమిస్తాడు అని ఈ విధంగా ఆ గిల్ట్ని కాషస్ట్గా హ్యాండిల్ చేసి దాన్ని పక్కన పెట్టాలి అప్పటికి శాంతి లభిస్తుంది ఎవరైతే శాంతి అంటే మీరేమో డబ్బులు ఖర్చు పెట్టి సంపాదిద్దాం అనుకుంటున్నారా శాంతి అయితే డబ్బు మూట కట్టి సంపాదిద్దాం అనుకుంటున్నారా నో శాంతి చాలా కాషస్గా ఎక్వైర్ చేయాలి మీకు ఉపాయం చెప్తారు భగవద్గీత ఇత్యాది అధ్యాత్మగ్రంథములను అధ్యయనం చేయుట అంటే చదువుకోవడం అయితే చదువుకోవడం కంటే వినడం మీరు చదువుకుంటే మీకు అంత విచారణ రాదు కదా అందులో సంస్కృతంలో ఉంటుంది శంకర భాష్యం దానికి ఏవో తెలుగు అనువాదాలు యోగ్యమైన అనువాదం అయితే పర్వాలేదు కానీ లేకపోతే ఏదో ఇటువతూగా ఉంటాయి కాబట్టి శ్రవణం శాస్త్రశ్రవణము మహాత్ముల యొక్క సంఘం మహాత్ములతోటి కాంట్రాక్ట్లో ఉండడం వారితోటి ప్రసన్నిస్తూ ఉండడం వారి ప్రవచనాలని వినడం వారి సన్నిధిలో కొన్ని కాలాన్ని గడపడం అలాంటివి ఏమో కొన్ని చేస్తూ ఉండాలి అలాంటివి చేస్తే మీకు శాంతి లభిస్తుంది మనస్సులో ఉండేటువంటి ఈ కల్లోలము కొంత తగ్గి తుఫాన్లు చెలరేగుతూ ఉంటాయి మనస్సులో జనుల మనస్సులో తుఫాను చెలరేగుతూ ఉంటాయి మైండ్ ఈజ్ లైక్ ఏ మంచి కళ్ళు తాగిన కోటి వంటిది మనస్సు కాబట్టి మహాత్ముల సన్నిధిలో మీరు కొంత కాలాన్ని క్వాలిటీ టైంని గడపడం అభ్యాసం చేసినట్లయితే శాంతి లక్షణం ఎప్పుడైనా మీరు పది రోజులు సెలవుందనుకోండి ఏ హృషికేశం అలాంటి లేకపోతే ఏదైనా శాంతి ఆశ్రమం తోటపల్లి అటువంటి స్థలాలు కొన్ని ఉన్నాయి లేకపోతే రమణాశ్రమం తిరువర్ణామలై అటువంటి కొన్ని ప్రధానమైన స్థానములు కొన్ని ఉన్నాయి వాటిని మీరు రికగ్నైజ్ చేసుకుని అక్కడ ఒక అట్మాస్ఫియర్ని కలిగించుకుని మీరు వెళ్ళి అలవాటు చూసుకొని అక్కడ ఉండడం శాంతంగా ఉండడం ధ్యానంలో ఉండడం మహాత్ములతోటి కొంత సన్నిధిలో గడపడం చేసినట్లయితే శాంతి క్రమంగా నిర్మాణం అవుతుంది యో టూ టు ఇట్ అలా ఒక్క పూటలో వచ్చే ఆ శాంతిని మీరు సంపాదించాలి చూడండి ధనాన్ని సంపాదించడం తేలిక శాంతిని సంపాదించడం కష్టం ఈ నేరిగినప్పటికీనే సెల్స్ కష్టం ధనం సంపాదించినంత తేలిగ్గా మీరు సంపాదించలేదు కానీ ధనం ఎంత సంపాదించినా చేయి జారిపోతుంది శాంతి మీరు సంపాదిస్తే అది ఎక్కడికి పోవడం అది మీతో ఉండిపోతుంది అంటే మీ స్వరూపంలో భాగంగా పర్మనెంట్ టైంలో స్జ్ యువర్స్ అలా ఉండిపోతుంది తర్వాత ఫైనల్గా నేను ఒక పాట చెప్తాను ఫ్రస్ట్రేషన్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఎక్స్పెక్టేషన్ని బట్టి నుంచి వస్తుంది మనం ఏదో పని ఫలానా విధంగా ఇతరులు చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే వాడు చేయకపోతే మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది అది శాంతికి విఘాతాన్ని కలిగిస్తుంది కాబట్టి ఫ్రస్ట్రేషన్ అనేది కలిగించుకోవడము లేకుండా చేసుకోవటము అవసరం ఇంకొక మాట సూపర్ ఏవైతే ఉంటాయో అవి శాంతికి గొడ్డలి పెట్టుబడి అదొకటి మీరు గమనించగలరు ఇంకో మాట మీరు నిరంతరము పంచాంగాలు ఇవే ఇవి పట్టుకుని భవిష్యత్తు గురించే చూ ఆలోచిస్తూ కూర్చుంటే ఈవేళ శుక్రుడు ఇక్కడ ఉన్నాడు చంద్రుడు రేపు అక్కడికి వస్తాడు ఎల్లుండే శని అక్కడికి వస్తాడు ఇలాగ లెక్కలు మీకు శాంతి అనేది ఉండనే ఉండదు ఎందుకంటే గ్రహాలు కూడా చాలా అశాంతిగా గిరగిరగగా తిండుతూ ఉంటాయి వాటికి శాంతి ఏంటి గ్రహానికి శాంతిగా ఉండదు గ్రహాలకి లేని శాంతి మీకెక్కడ నీకు వస్తుంది గ్రహాలను కూర్చుంటే ఇప్పుడు ఈ ఈ తీర్థం అనే మేళాలు ఉంటాయి మేళాలో మధ్యలో స్తంభం పెట్టి చుట్టూ ఇలా పెట్టి కుర్చీలా పెట్టి తిప్పుతూ ఉంటాడు గుర్రాలు వంటలు పెట్టి దాన్ని మీరు కూర్చుల్లా పెట్టుకోండి తిరుగుతూ ఉంటుంది తప్ప కడుపులో కూడా చర్నింగ్ అయిపోతుంది అలాగే గ్రహాల గురించి జరగదా తిరుగుతూ ఉంటాడు మీరు వెళ్ళి వాటిని పట్టుకుంటే వాటితో పాటు మీరు కూడా జరగరా తిరుగుతూ ఉంటారు అంటే అర్థమేంటి నిన్న మీరు ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ చేశారనుకోండి మళ్ళీ వన్ వీక్ అయ్యేప్పటికేం చేయాలి మళ్ళీ నేను మళ్ళీ ఇంకొకసారి కన్సల్ట్ చేయాలి వన్ మంత్ తర్వాత మళ్ళీ కన్సల్ట్ చేయాలి వన్ ఇయర్ తర్వాత మళ్ళీ కన్సల్ట్ శ్మశానానికి పోయే ముందు ఒకసారి కన్సల్ట్ చేసి పోవాలి జంటిస్ట్ ఒకడు యాస్ట్రాలజర్ ఒకడు లేదు ఇంకా అయిపోయి తిరగ జీవితం ఇంకా నేను శ్మశానానికి పోతున్నాను యమదూటలు వచ్చే సిద్ధంగా ఉన్నారు అక్కడ అంటే ఒక్కసారి ఆతి యాస్ట్రాలజర్ గారిని ఒక అపాయింట్మెంటు డెంటిస్ట్ అపాయింట్మెంట్ ఒకటి ఈ రెండు ఫినిష్ చేసుకుని మేము స్వర్గానికి పోతాము అలా ఉంటుంది కాబట్టి భవిష్యత్తు గురించి నిరంతరంగా భావన చేసి వాడికి శాంతి ఉండదు శాంతినించింది ఇంకొకటి లేదు అంతే శాంతి మంత్రం మన వాళ్ళు ఏం చేస్తారంటే శాంతి మంత్రాలను మంధించడంలో దిట్టను శాంతి మంత్రాన్ని బంధిస్తే ఆ శాంతిని అలవరుచుకోవాల్సి ఉంటుంది ఓకే ఇవల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ క్లాస్ ఎప్పుడైంది పదో తారీఖున ఉంది నెక్స్ట్ క్లాస్ అప్పుడు ఇది కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణ నమదం పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణ పూర్ణమాయ పూర్ణమే వాశిషాంతి శాంతి శాంతి